మూడు తప్పదు తప్పదు దైవము కృప ఇది ముప్పిరి ముప్పిరినింత ముకుందుడే వెక్కసపు మతి వెలుతులు తీరిన ఎక్కడ చూసిన ఈశ్వరుడే కుక్క కాసలు కోసివేసినను నిక్కమడుగడుగు నిధానమే పుంచి శరీరపు భోగములుడిగిన చుంచు పాపములు సుకృతములే దంచీ విషయపు తగుల మీ బాసిన చూచినను ఇహమే పరము శ్రీవేంకటేవే కలిగిన వెయ్యేలు వగలు వేడుకలే చెవదీరే సదయములేదిదే భావము నమ్మిన ప్రపన్నులకును